ఎవరికండి ఇన్ని ఉందరూ దీనికి ఒకటి పెట్టారు దీనికి ఒకటి పెట్టారంటే మణిపూర చక్రంలో మేమేమో దేవిని ఉపాసన చేస్తున్నామండి అంటే దీన్ని మణిపూర్ చక్రంలో చేస్తూ కూర్చోమని ఎవరు చెప్పారు మణిపూరం ఈ సపోజ్ టు ఏ స్టేజ్ ఓన్లీ యూఆర్ సపోజ్ టు గోఅప్ కానీ వీడికి మణువులు అంటే ప్రీతి ఇలా ఉంటారు మణులు రాళ్ళు కదండి అంది ఫైనల్ అనాలసిస్ రాళ్లేగా ఏదర్ దే ఆర్ బ్రహ్మ ఆర్ దే ఆర్ యూస్లెస్ స్పీసెస్ ఆఫ్ స్టోన్ నువ్వు ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోయి ఉంటే ఇలాగా ఈ రకంగా మనుష్యులు వేరు వేరు స్థానాల్లో ఇరుక్కుపోతారు ఇక్కడ కూడా ఐదు కోశాలు చెప్పారు కదా ఈ కోశాల్లో ఇరుక్కుపోయేవాడు గోళ్ళొందమంది ఉన్నారు సో అల్లా అంచేత్రంకర్లు ఉంటున్నారు ఈ కోశాలన్నింటినీ చెప్పి ఒక ఫైవ్ లెవెల్స్ని ఎస్టాబ్లిష్ చేయుట ఈ శృతి యొక్క తాత్పర్యం కాదు మరి శృతి యొక్క తాత్పర్యం అది కాకపోతే అంటే ఈ ఐదు కోశాలు అనేవి దే ఆర్ ఫైవ్ లో ఆఫ్ ఎర్రర్స్ కోశము అంటే ఇట్ ఈస్ లోకస్ ఆఫ్ ఎర్రర్ ఎవరు ఇలా అర్థం చేసుకోనండి కోశం అంటే ఎలా అర్థం చేసుకుంటారో తెలుసిన ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇప్పుడు నేను మనోమయ క్వశ్చన్లో ఉన్నాను అనే దాన్ని అది అజీఫ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు బి అచీవ్డ్ అన్నట్టుగా దీన్ని స్వీకరిస్తారు ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ టు బి అచీవ్డ్ అది అకంప్లీష్డ్ ఇట్ ఈస్ ఎ లోకస్ ఆఫ్ ఎన్ ఎర్రర్ యు కమిట్ ఎస్టేక్ వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్ అన్నమయాని దేహాన్ని చూసి ఆత్మని వీడు భ్రమపడతాడు అది ఒక కోశము ప్రాణాన్ని చూసి ఆ కో అదే ఆత్మ అది రెండో ఎర్రరు మనస్సుని హీ బికమ్స్ ద థింకర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ద విట్నెస్ టు ది థింకర్ హీ బికమ్స్ ద థింకర్ సో దట్ ఈస్ ఎన్ ఎర్రర్ హీ బికమ్స్ ద ప్రొఫెసర్ ఇంటలెక్ట్ విజ్ఞానమయ్య కోశం అయితే కర్తయ్యి కూర్చుంటాడు ఎప్పుడూ కర్త ఎప్పుడూ కర్మ దృష్ట కర్మ దాట పైకి రాలేండు భగవద్గీత చదవయ్యంటే మాకెందుకంటే భగవద్గీత మేమేమో రోజు ఆహుతులు చేసుకుని వాడు సో వాడు విజ్ఞానమయ కోశంలో హీఈస్ కమిటింగ్ అండ్ ఎర్రదే ఆనందమయ భోగప్రధాన ఇట్ ఈస్ ఎన్ ఎర్రవర్ ఇట్ ఈస్ నాట్ సమ్స్ లెవెల్ టు బి రీచ్డ్ ఇట్ ఈస్ ఎన్ ఎర్వర్ సో ఈ అన్నమయ మొదలుకునే పంచకోశాలు కూడా అవేవో ఐదు లెవెల్స్ ఉన్నాయని ఇప్పుడు కైలాసం దగ్గరికి వెళ్ళాలంటే ఈ స్థానం దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ విశ్రాంతి పైకి వెళ్ళాలి అలాగంటేం కావుట ఉపన్యాసం చేసినట్లయితే వివరించి చెప్పినట్లయితే హీ స్టాప్స్ కమిటింగ్ దోస్ ఎర్రర్స్ అండ్ బ్రహ్మ ఈస్ దేర్ విత్ఇన్ హిమ్మ హీఈ బ్రహ్మర్ యూ నో ఇట్ ఆర్ నాట్ యు ఆర్ ది బ్రహ్మన్ నవండ్ హియర్ అలాగే మాకు అనిపించట్లేదండి మరి అనిపించకపోవడానికి ఐదు ఎర్రర్స్ కారణం అవి ఏమిటో చెప్పండి ఎస్య చె ప్రతిపత్ర్థం పంచ అన్నాదిమయా కోశ కోశా ఉపన్యస్తా అందుకోసము ఈ ఐదు కోశాలని చెప్పారు ఏది ఆ బ్రహ్మ ప్రతిపత్తి అంటే అర్థం చేసుకోవటం తెలుసుకోవటం జ్ఞానం నాలెడ్జ్ నోయింగ్ ప్రతిపత్ర్థం ఫర్ ది పర్పస్ ఆఫ్ నోయింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ నోయింగ్ బ్రహ్మన్ యాజ్ ఆత్మన్ అందుకోసమని ఈ ఐదు కోశాలని చెప్పారు ఎందుకని ఈ ఐదు ఎర్రర్స్ మీరు చేయటం మానేస్తే మీకు బ్రహ్మస్వరూపంగా ఆత్మను తెలుసుకోగలుగుతారు అందుకోసం చెప్పారు కాబట్టి ఐదు కోశాలని ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఇక్కడ ఈ విచారము కాలేదు పూర్వానికి ఒక కథ చెప్తూ ఉండేవారు మహారాజు గారు అన్నారు నా దగ్గరికి ఎవళ్ళైనా రావచ్చు నో రెస్ట్రిక్షన్ ఎనీబడీ కెన్ అప్రోచ్ మీ నేను ఇక్కడ ఉంటాను అని ఆయన అడ్రస్ ఇచ్చాడు సరే ఓ నలుగురు ఒక ఐదుగురు బయలుదేరాడు దాంట్లో ఆ అడ్రస్కి వెళుతుంటే మొట్టమొదట ప్రాకారం కనపడింది ఆ ప్రాకారం బయట పెద్ద మేళా నడుస్తుంది ఆ మేళాలో ఈ చక్రాలు ఇలా గిరిగిరా తిరిగి చక్రాలు తర్వాత మంచి రుచికరములైన భోజన పదార్థాలు అవన్నీ ఉన్నాయి చాలా చక్కటి ఆహార పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి వీడు మహారాజును చూడటానికి కంగారు ఏముందిరా మంచి మేళా నడుస్తుంది కదా అని ఒకడు ఆగిపోయాడు నేను ఈ మేళా చూసొస్తాను మీరు వెళ్ళండి నలుగురు లోపలికి వచ్చారు లోపలికి వస్తే అక్కడ మంచి ఫస్ట్ క్లాస్ ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి జిమ్స్ బంగారం లాంటి జిమ్స్ ఏరోబిక్స్ విత్ మ్యూజిక్ ఎట్సెట్రా చాలా మంచి ఉన్నాయి ఇంకొకడు మహారాజుని చూడడానికి కంగారులు వెళ్ళలేరా ఈ జిమ్స్ ఇవి మళ్ళీ కావాలంటే దొరక లెట్ మీ హ్యావ్ ఏ లుక్ మంచి మంచి మెషిన్స్ కూడా ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయడానికి ఇది ఓపించి ఎక్సర్సైజ్ చేయడానికి మెషీన్స్ ఉంటాయని ఇప్పుడు ఈ మెషీన్కి ఇలాగ రెండు ఐరన్ రాడ్స్ ఉంటాయి స్టీల్ రాడ్స్ ఆ రాడ్స్కి రెండు తాళ్ళు ఉంటాయి అనమాట తాళ్ళు అంటే స్టీల్ వైర్స్ ఉంటాయి వాటికి రెండు హుక్స్ లాంటివి ఉంటాయి ఆ రెండు చేత్తో పట్టుకుని ఇలా నొక్కినట్లు ఇలాగినట్లయితే ఈ కండలు బాగా స్ట్రెచ్ అవుతాయి మళ్ళీ ఇలా వదిలేస్తే అలా అలా లాగితోటి ఈ కండవి ఇలా అయిపోతాయి అని వాడు బొమ్మ చూపిస్తాడు చూపించి వాడు ఏమంటాడంటే ఈ స్టీల్ రాడ్స్ ఉన్నాయి చూడండి వీటి యొక్క స్ట్రెచింగ్ కోఇఫిషియెంట్ ఏదో చెప్తాడు ఇట్ హ్యాస్ ఫైవ్ పౌండ్స్ స్ట్రెచింగ్ కోఇఫిషియెంట్ అని అలా చెప్తాడు ఇప్పుడు దానికి ఫైవ్ పౌండ్స్ బలం ఉంటే మనకేమొచ్చిందండి బల తద్దలంకి కావాలి కానీ అక్కడ ఉండే రాడ్స్కి బగ్గాల లాంటి బలం ఉండే వాట్ వీ గెయిల్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ ఈ టీచర్స్ ఈ అడ్వర్ప్రైజెస్ సచివే వీటికి మనకి భ్రాంత్ చేయగలుగుతుందంటే అమ్మ బాబాయ్ ఆ అంత బలం ఆ స్టీల్ రాడ్స్ లాగా మనం అయిపోతామేమో అనుకుని కొన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం ఫస్ట్ వన్ వీకే దాంతో పని ఇంకా తర్వాత దుమ్ము పుడుతూ ఉంటుంది ఫైనల్గా మీరు ఎక్సర్సైజ్ చేయాల్సింది వెయిట్ తోటి బయట నుండేటువంటి చక్రాలతోటి మిషన్లతోటి నా కాదండి యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ విత్ హ్యాండ్స్ కర్మేంద్రియాలతో కర్మేంద్రియాలు ఐదులే ఐదింట్లో ప్రస్తుతం ఎక్సర్సైజ్కి సంబంధించి మూడు తీసి పక్కన పెట్టండి వాగింద్రియం కూడా ఒకటి మాట్లాడుతుంటే ఎక్సర్సైజ్ ఏం కాబట్టి కీప్ త్రీ అవే ఇంకా రెండు మిగిలియ్ ఏమిటవి చేతులు కాళ్ళు అవి కళ్ళేంద్రియాలు సో మీకు ఎంటైర్ ఎక్సర్సైజ్ మీరు ఎన్ని వందల రకాల మెషీన్లు కొన్నా ఎంత పొడుగాటి జిమ్నాజియంలో మీరు ప్రవేశించినా మీరు చేతులతోటి కాళ్ళతో చేయాలి ఎక్సర్సైజ్ అంతే సో జిమ్ మీ మీ చేతులే జిమ్ కాళ్లే జిమ్ ఇంకా వేరే జిమ్ ఏమవుతుంది సపోజ్ జిమ్నాజియంలో మెంబర్షిప్ నెలకు మూడు వందలు కొత్త కొత్త మెషిన్స్ అన్నీ ఉన్నాయి వాతటి మీ కండలో పెరుగుతాయా అక్కడికి వెళ్ళి కూడా ఇలాగే చేయాల్సి ఉంటుంది అది ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు మీ మనస్సుకి ఆ ఉత్సాహం ఉండాలంతే అనేవి కమింగ్ టు ది పాయింట్ ఒకడు రెండో లెవెల్లో ఆగిపోయాడు మూడో లెవెల్లోకి వెళ్తే అక్కడ ఫస్ట్ క్లాస్ సినిమాలు చూపిస్తున్నారు పెద్ద పెద్ద మూడో ప్రాకారం దగ్గరికి వెళ్ళేప్పటికీ కొత్త కొత్త సినిమాలన్నీ అద్భుతమైన హాలీవుడ్ సినిమాలన్నీ చూపిస్తున్నారు వీడు మహా మహోత్సాహంతో అక్కడ ఆగిపోయాడు ఈ రకంగా ఏదో కథ ఐదు ఐదు లెవెల్స్ ఒక్కడు మాత్రమే ఆ మహారాజు దగ్గరికి వెళ్ళగలిగాడు మిగతావాడందరూ ఆగిపోయి సో రాజుగారు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు కానీ వీళ్ళు వెళ్ళద్దు వీళ్ళకి మధ్యలో ఇన్ని ఆకర్షణలుంటే వీళ్ళేమి వెళ్తారు సో ఆ విధంగా బ్రహ్మ హృదయస్థానంలో నిరంతరము ప్రకాశిస్తూనే ఉంది ఆత్మరూపంగా కానీ మనం తెలుసుకోవాలి కదా తెలుసుకోవడానికి ఏమిటి ఆటంకము అన్నామయ్య ఆ పెద్ద ఆటంకం వీడు అక్కడ ఇరుక్కుపోతాడు తర్వాత ప్రాణమయ ప్రాణాయామం చేసుకుంటూ కూర్చుంటాడు ప్రాణాయామాన్ మోక్ష అనుకుంటాడు ప్రాణాయామాన్ మోక్ష రాదు గాలి మీరు ప్రాణాయామం చేసినా పీలుస్తూనే ఉంటారు చేయకపోయినా పీలుస్తూనే ఉంటారు ఏదో ప్రాణాయామం చేసినప్పుడే పీలుస్తారనే లేదు ఇప్పుడు సపోజ్ ప్రాణాయామౌట్ ఎలా చేయాలి బ్రీదిన్ బ్రీద్ అవుట్ అది కదా ప్రాణాయామం సపోజ్ ప్రాణాయామం చెయ్యరు అనుకున్నప్పుడు ఏం చేస్తారు అదే చేస్తారు సో ప్రాయామం చేయకపోతే అది చేయకపోవడం అంటే ఏ ఉండదు ప్రాణయామం చేస్తుంటే ఏది చేస్తారో ప్రాణాయామం చేయకపోయినా అది ఏం చేస్తారు సో ఈ కోశాలని ఎర్రర్స్ లోకస్ ఆఫ్ ఎర్రర్ వీటిని అన్నింటినీ దాటుకుంటూ వాటిని తిరస్కరించి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండాలి దానికోసం ఇవి చెప్పాం ఆ కోశాలను పట్టుకుని వెళ్లాడమని కాదు చెప్తా వాటి నుంచి బయటపడడం కోసం వాటిని చెప్పినాము ఆభ్యంతరం మీరు ఆ కోశాల్లో ఎర్రర్లు చేస్తున్నంతసేపు కోశం అంటే ఎర్రర్ అండి నేను ఇంటలెక్చువల్ ఎర్రర్ ప్రజ్ఞాపరాధ మీ అవగాహన తెలుసుకోవటంలో పొరపాటు దాని పేరే కోశం దేహమే ఆత్మ అని పప్పులో అదే కోశం ప్రాణమే ఆత్మ అనుకుంటే కోశం థింకర్ ఐ ఆమ్ ది థింకర్ you are not the thinker you are the witness of the thinker thinker is a false entity uh, present, superimposed by the thought process thoughts alla vachestuntai aa thoughtlanni oka daan tarvata adalla vachestunte aa vasana balam chetha oka ego ni aa thoughts mana mundu barusthayi aa ego ni manam vellu kavgulinchukune aa ego ye nenu anukuntunna you are not the ego you are not the thinker you are the consciousness the intelligence which is responsible for the functioning of this body as well as the entire universe. And that intelligence you are. You are not the ego. A mind manakoke ego nthayar cheshi ishtun day. Iciya idera anuwa onthunday. Azeva adeva chenna. Chenna pella la adu to a, Chenna pella la alara cheshtun tay, tali ayin cheshtun tay, adiketo pindi bomo edo ahotu chesi, idera tarjyanan ishtun day. Ava adeva kogul inthu kushun tayo. Manamo onthay. ఈగో ఒకటి మనం నిర్మాణం చేసుకుని ఆ ఈగోని పట్టుకుని వ్రేలాడుతూ ఉంటాం అది ఫాల్స్ సో మనోమయ కోశ కర్తృత్వం రాంగ్ వాట్ కర్త హూ ఇస్ కర్త నేను కర్తనే అని అనుకోవడం అంత లేదు మన జీవితంలో ఏదైనా మన ఇచ్చినట్టు నుంచి నలుస్తోందండి ఏదైనా ఒక్కటి చెప్పండి భోజనం చేసే దగ్గర మన ఇచ్చలేదు తిన్నదాన్ని అరిగించుకోవడంలో మన ఇచ్చలేదు దేంట్లోనూ మన ఇచ్చలేదు ఇచ్చే ఉందని అనుకోవడం ఓ పొరపాటు కాదండి ఫలానా డిష్ తినాలని నేను అనుకున్నాను అది నా ఇచ్చే అది నీ ఇచ్చ కాదు నీ వెనక నీ సైకలాజికల్ కండిషనింగ్ అండ్ కల్చరల్ కండిషనింగ్ వల్ల ఆ వాసన అలా ప్రకటన దాంట్లో నీ ఇచ్చే లేదు ఏమిటి ఇచ్చా దెర్ ఇస్ నో ఇచ్చ విల్ అనేది ఏదో ఒకటి ఉందని అనుకోవడం అంత పొరపాటు అదే కాదు లేదు నేను చెప్తున్నా దెర్ ఇస్ నో విల్ దెర్ ఇస్ నో నథింగ్ ఉన్నదల్లా దట్ ఈశ్వరీయ శక్తే ఉంది అదే ఫంక్షన్ చేసుకోండి మధ్యలో మనం వీళ్ళు అనేది ఒకటి లేవనెత్తాం కనుక దాన్ని న్యూట్రలైజ్ చేసుకునే పూచి మన నెట్టి మీద పడింది కూడా దాన్ని లేని దాన్ని తీసుకొచ్చి పెట్టాం కదండి మరి అంటే న్యూట్రలైజ్ చేయాల్సి ఉంటుంది అది న్యూట్రలైజ్ అయ్యే వరకు మనకు విశ్రాంతి లేదు నిద్రలేదు ఎనీవే కమింగ్ టు ది పాయింట్ దేర్ ఇస్ నో కర్త భోక్తా ఈజ్ ఎ మిస్టేక్ ఏమండే ఆనందమైన ఆ స్వరూపమై ఉండగా ఆనందం కోసం వెతుకులాడడం మిస్టేక్ కాదు ఇప్పుడు షుగర్ క్రిస్టల్ ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ స్వీట్నెస్ ఎక్కడ దొరుకుతుంది దానికి షుగర్ క్రిస్టల్ ఎక్కడ పడితే అక్కడ వెతికేస్తుంది మధు మాధుర్యం కోసం ఎక్కడ దొరుకుతుంది మాధుర్యం బయట దొరుకుతుందా తన స్వరూపమే మధు మాధుర్యమై ఉండగా ఆ విధంగా వీడు ఆనంద స్వరూపుడై ఉండి వీడు ఏం చేస్తున్నాడంటే తీసరంత ఆనందాల కోసం ఈ ఆనంద బిందువుల కోసమని తహతహలాడుతున్నాడు దాని అంచేతనే వీడు ఆనందమయుడు అయిపోయాడు ఆనందవికారుడైపోయాడు బంగారము ఆభరణాల షేపు కోసం గెలగెల్లాడినట్టుంది సో అదో మిస్టేక్ ఈ మిస్టేక్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయటం కోసమని ఈ ప్రసంగం చేశాము ఈ బ్రహ్మస్వరూపము ఆత్మ ఏదైతే కలదో ఇది ఐదు కోశములకు కూడా అంతరము ఇట్ ఈస్ దేర్ కాజ్ ఇట్ ఈస్ దేర్ ఎస్సెన్స్ ఇట్ ఈస్ దేర్ రియాలిటీ ఇట్ ఈస్ దేర్ ఆత్మ ఇట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ దే ఆర్ సూపర్ ఇంపోజిషన్స్ తర్వాత ఏ నచ్చతే సర్వే ఆత్మవంతి ఇప్పుడు చూడండి నెక్లెస్ ఉంది వాట్ ఈస్ ది ఆత్మ ఆఫ్ నెక్లెస్ ఇట్ ఈస్ నాట్ ది షేప్ ఆఫ్ నెక్లెస్ ఇట్ ఈస్ నాట్ ది నేమ్ నెక్లెస్ ఇన్ఫ్యాక్ట్ నెక్లెస్ అనే పదము దాని స్పెల్లింగ్ ఆ పదం వల్ల మనస్సులో కలిగే భావన ఒక వృత్తి ఇవి ఏవి కూడా ఆత్మ కావు నెక్లెస్కి మీకు నెక్లెస్ యొక్క ఆత్మను మీరు చేరుకోవాలంటే మీరు ఆ పదాన్ని డ్రాప్ చేయాలి ఆ రూపాన్ని డ్రాప్ చేయాలి ఆ పదాన్ని ఉచ్చరించటం వల్ల మనసులో కలిగేటువంటి మనోవృత్తి విశేషం ఒకటి మనోవృత్తి విశేషం పర్టికులర్ స్పెసిఫిక్ మైండ్ మోడిఫికేషన్ దాన్ని డ్రాప్ చేయాలి నెక్లెస్ అనే దానికి సంబంధించిన మీరు డ్రాప్ చేసినప్పుడు మాత్రమే మీకు దాని ఆత్మ దొరుకుతుంది కాబట్టి ఆత్మ అక్కడే ఉంటుంది ఎర్రర్ చేసినప్పుడు దొరకదు త్రాడు అక్కడే ఉంటుంది పాము అనుకుంటున్నంతసేపు త్రాడు దొరకదు కాబట్టి ఈ అన్నమయాది సర్వకోశముల యొక్క ఆత్మ ఆ బ్రహ్మ సచిదానంద బ్రహ్మయే వీటికి ఆత్మ అన్నమయము యొక్క ఉనికి దేని ఎందుగలదు సచిదానంద ఆత్మ ఎందుగలదు అన్నమయము యొక్క ప్రకాశము అంటే ఇట్ బికమ్స్ ఎవిడెంట్ బాడీ బికమ్స్ ఎవిడెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆత్మ ఇట్ బికమ్స్ ఎవిడెంట్ ఇన్ ఆత్మ సత్తా స్ఫూర్తి ఈ రెండూ కూడా బాడీకి ఆత్మ ఎందే ఘటానికి సత్తా దేని ఎందు ఉన్నది మృతు ఎందున్నది ఘటము యొక్క స్ఫూర్తి దేని ఎందు ఉన్నది ఇనేవే మృతు ఎందే ఉన్న బికాస్ మృత్ రిఫ్లెక్ట్స్ లైట్ బికాస్ ఆఫ్ ది రిఫ్ లైట్ రిఫ్లెక్టెడ్ బై ది మృత్ మృత్ బికమ్స్ ఎవిడెంట్ యాజ్ ది మృత్ ఈస్ బికమింగ్ ఎవిడెంట్ పాట్ ఈస్ బికమింగ్ ఎవిడెంట్ సో సత్తా అండ్ స్ఫూర్తి ఆ రెండు ఇంపార్టెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ అండ్ బికమింగ్ ఎవిడెంట్ అవేర్నెస్ రెండు అవే ఆత్మ అవి ఏ కోశానికైనా కూడా అవి సచిదానంద ఆత్మ ద ప్యూర్ అవేర్నెస్ విచ్ ఈస్ బ్రహ్మన్ సత్యం జ్ఞానం అనంతం అది ఏ ఈ ఐదు కోశాలకి ఆత్మ తత్ బ్రహ్మ గు ప్రతిష్ట అక్కడికి వచ్చే ఆ బ్రహ్మ ఈ ఐదు కోశములకు ఐదు కోశములంటే ఆనందమయానికి ప్రతిష్ట అంటే ఐదు కోశాలకి ప్రతిష్ట నర్థం ఇప్పుడు ఆఫీస్ సూపరెండెంట్ ఉన్నాడు వీడి ప్రతిష్ట ఎవరంటే చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్రతిష్ట ఎవరంటే క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ ప్రతిష్ట ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్రతిష్ఠ ఎవరంటే ప్రెసిడెంట్ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్లు టడం చూసారా మీకు నేను చూసాను ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్లీజ్ అపాయింట్ యుస్ లోవర్ డిజన్ క్లార్క్ ఇన్ దిస్ ఆఫీస్ ఇన్ దిస్ కంపెనీ ఆ కంపెనీలో పదివేల మంది ఉన్నారు దాంట్లో మూలనున్న ఆఫీస్లో ఈయన్ని లోవర్ డివిజన్ క్లార్క్ కింద అపాయింట్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు చాలా ఆనందిస్తున్నారు అది విడికి కాగితే ఇస్తారు అంటే ప్రతిష్ట అక్కడ ఉంటుంది వట్ ఈస్ ది ప్రతిష్ట సో అలాగే ఈ అన్నమయ్య కోశన్ దగ్గర మొదలుపెట్టి సర్వమునకు ప్రతిష్ట బ్రహ్మయే ఆనందమయానికి అది ప్రతిష్ట అయితే మిగతా నాలుగో ఆనందమయంలో విలీనం అయిపోయే ఉన్నాయి ఆనందమయం కంటే బయట ఏదీ లేనే లేదు కర్త అవుతా కర్త డిజైర్ పుడుతుంది డిజైర్ నుంచే ప్రాణశక్తి పుడుతుంది ప్రాణశక్తి నుంచే బాడీ ఫంక్షన్ చేస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ ఆనంద ఇన్ దట్ సమ్ జ్ఞానం బ్రహ్మ దట్ ది ఓన్లీ రియాలిటీ దర్ ఇస్ నో అదర్ రియల్టీ ద బీయింగ్ వీ విల్ కమ్ టు దాట్ సో అదే ప్రతిష్ట అది ప్రతిష్ట కనుకనే దాన్ని పుచ్చ్యంతో పోలుస్తారు ఎందుకంటే పక్షికి ప్రతిష్ట పుచ్చం అంచేతన పక్షిని దాంతో పోలుస్తారు పక్షి యొక్క ప్రతిష్ట పుచ్చ్యం కనుక ఏది ప్రతిష్టో దాన్ని పుచ్చ్యంతో పోలుస్తూ ఉంటారు ఇది పక్షితోటి పక్షి దృష్టాంతంతో నడుస్తుంది కదా అంచేతనే దీనికి పుచ్చ్య బ్రహ్మవాదము అంటే ఐదు కోశాలు తీసుకొచ్చి బ్రహ్మపుచ్చం అక్కడ ఇంక్లూడ్ చేశారు ఆ పదే ఒక్కటే పదం అక్కడ అక్కడ ఇంక్లూడ్ అయ్యారు అదే అంచేతనే ఈ వాదానికి పుచ్చబ్రహ్మవాదం అంటారు తదేవచర్వస్ అవిద్యా పరికల్పిత్య విద్య కాదండి అవిద్య ద్వైతస్ అవసానభూతం అద్వైతం బ్రహ్మా ప్రతిష్టా ఆనందమయ తదేవా ఆ బ్రహ్మయే ఆ ఆత్మ సర్వ్యవైత అవసరూతం కొంతమంది ఉంటారంటే ద్వైత స్కూల్ ఆఫ్ థాట్ అద్వైత స్కూల్ ఆఫ్ హియర్ ఆర్ నో సో మెనీ స్కూల్స్ ఆఫ్ థాట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఈజ్ నాట్ ది ఇష్యూ హియర్ ద్వైతము అద్వైతం శంకర శంకర డథ్నాట్ బిలాంగ్ టు అద్వైత స్కూల్ ఆఫ్ థాట్ శంకరా ఇస్ అద్వైత పరబ్రహ్మదర్శ మళ్ళీ ఇది ఇంట్లో స్కూల్ ఆఫ్ థాట్ ఒకటి ఎర్నాట్ ఎగ్నెస్ట్ ఎన్ ఏ స్కూల్ ఆఫ్ థాట్ చూడండి వాక్యం చూడండి సార్ ద్వైత్య అవసానభూతం అద్వైతం ఇంట్లో స్కూల్ ఆఫ్ థాట్ ఏముంది ద్వైతము భాషిస్తూ ఉంటుంది కానీ ఆ భాషించే ద్వైతమును మనం విచారం చేసినట్లయితే అది వెళ్ళిపోయి ఆ సత్యవస్తువులో విలీనమైపోతుంది ఆ సత్య వస్తువు అద్వైతం ఇట్ ఈస్ వన్ ఇట్ ఈస్ ద రియాలిటీ ఈజ్ వన్ అపిరెన్సెస్ ఆర్ మెనీ రియాలిటీ ఈజ్ వన్ ఆభరణాలు అనేకం కానీ సత్యము ఒక్కటి అది బంగారం ఇన్ దట్ ఇన్ దట్ ఏరియా దట్ సెట్ ఆఫ్ ఆర్నమెంట్స్ సత్యం బంగారం ఆర్నమెంట్ ఒక సెట్ సెట్ థీరీ తెలుసు కదా మ్యాథమెటిక్స్లో సెట్ అంటారు సో ఆర్నమెంట్స్ అనే ఒక సెట్ ఏదైనా సెట్ సెట్ అంటే వర్గము హ్యూమన్ బీయింగ్స్ ఓ సెట్ పుస్తకంలో పేజీలు ఓ సెట్ ఏదైనా సెట్టే అలాగే ఆర్నమెంట్స్ ఓ సెట్ ఎన్ని ఉంటాయి ఆర్నమెంట్స్ ఇన్ఫినిట్ ఉంటాయి ఆర్నమెంట్స్ ఇన్ఫినిట్ ఏమండే ద్వైతం ప్లూరాలిటీ సెట్లో ప్లూరల్ కదా ఇవన్నీ దేంట్లో అవసానాన్ని చెందుతాయి గోల్డ్ యూనిట్ యూనిటీ సపోజ్ మిమ్మల్ని ఇన్ఫినిట్ ఆర్నమెంట్స్ని అవసానం చెయ్యండి అంటే యు రిజాల్వ్ ఇన్ దేర్ అల్టిమేట్ రియాలిటీ అని చెప్పే అనుకోండి చెప్తే వీడు ఏం చేస్తాడంటే నాలుగింటికి తీసుకొస్తాడు ఏమని ఏషియన్ గోల్డ్ అమెరికన్ గోల్డ్ ఆఫ్రికన్ గోల్డ్ అండ్ ఆస్ట్రేలియన్ గోల్డ్ నాలుగు తీసుకొచ్చాడు దేర్ ఆర్ ఫోర్ రియాలిటీస్ అని చెప్పాడు వీడు ఎందుకంటే కెనాడియన్ గోల్డ్ సెపరేట్ గోల్డ్ గోల్డ్లో మళ్ళీ రకాల జర్మన్ గోల్డ్ వేరు కెనాడియన్ గోల్డ్ కెనాడియన్ గోల్డ్ మీరు చూస్తే తెలుస్తుంది ఇట్ ఈస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ తీసుకొచ్చాడు ఇప్పుడు వాడు ఏమంటాడంటే నాలుగు రియాలిటీస్ ఉన్నాయంటాడు వీ అగ్రీ టు దాట్ అంటే వాడి విచారం ఇంకా పూర్తి కాలేదు అనమాట మళ్ళీ విచారించి బాగుంది శుభం చిరంజీవ ఎందుకంటే నాలుగుకి వచ్చాడు కదా హీ హన్ సమ్ గుడ్ వర్క్ సో నాలుగు గోల్డ్స్కి పట్టుకొచ్చాడు మళ్ళీ యూ లుక్ టు దెమ్ అగెయిన్ ఈ నాలుగు గోల్డ్స్ ఉన్నాయా ఈ ఆస్ట్రేలియన్ గోల్డ్ని మనం తీసుకుంటే దాన్ని అటామిక్ వెయిట్ని డిటర్మిన్ చేస్తే ఎంత వస్తుంది కెనాడియన్ గోల్డ్ అటామిక్ వెయిట్ ఎంత వస్తుంది అదే నాలుగు సేమ్ వచ్చాయే అటామిక్ వెయిట్ సేమ్ అంటే మూల ధాతువు సేమ్ ఉండాలండి ఇప్పుడు నాలుగు ఎంత అయింది వన్ ఇది యూనివర్సల్ రూల్ ఇది ఇట్ ఈస్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ లాంటి లా ఇది స్పిరిచువల్ లా రియాలిటీ ఇస్ బా reality is one alernat mar shankara this is not a school of thought or anything so dvaitasya avasam bhutam advaita mari reality one aithe innu nayana innu unnattu kanapadutunayi avanni nijamayi anukuntam enduku ichunnandi ee karma ante avidyaparikalpitasya dvaitasya ajnanam jetha it is the nature of the mind to oppose and to divide adi manasu yokka lakshanam మీరు మనస్సుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే అది అలాగే చేసి పెడుతుంది ఇప్పుడు పేనుకి తల అపోజెస్తే అదంతా తలద్దరి బోర్డుగుండి చేసేస్తుందని సాబితా ఒకటి ఉంది ఏదో అలాంటి సాబితా ఏదో సడన్గా గుర్తుకొచ్చింది పేనుకి పెత్తనం ఇస్తే ఏదో చేసింది అలాగా మీరు మనస్సుకి పెత్తనం ఇస్తే అదే అవిద్యా పరికల్పితస్థ ద్వైతస్ అంచేతనే మన వాళ్ళు పెత్తనం ఇచ్చారు పెత్తనం ఇచ్చితే అది చేయటం ప్రారంభించింది చేయడం ప్రారంభించి విష్ణువు విష్ణువుకి భార్య మనస్సు అని ఒక్క భార్య సరపడదండి అండి అయితే రెండు వేసుకో సంతానము పరిపరిచారకులు గేట్ కీపర్సు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు పర్సనల్ సెక్రటరీ విశ్వసేనుడు ఆయనకి పర్సనల్ సెక్రటరీ అని ఇలాగా ఆ మనస్సు ఒక పెద్ద స్ట్రక్చర్ని పెట్టింది ఈ లోపల మన కర్ణాటక లింగాయత్స్ ఉన్నారు వాళ్ళు మాత్రం మేము తక్కువ తిన్నావా అని వాళ్ళు ఇంకా స్ట్రక్చర్ని డెవలప్ చేసి పెట్టారు ఇప్పుడు అఖరికి ఏమైపోయిందంటే పీపుల్ టాక్ ఆఫ్ దీస్ గ్రూప్స్ యాజ్ ఇఫ్ దేర్ రియన్ ఒక కమిటీ టెంపుల్ కమిటీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు స్వామీజీ మేము మా దగ్గర రామ్ పరివారం ఉందండి కృష్ణ పరివారం ఉందండి కానీ శివ పరివారం లేదండి అని అన్నారు అప్పటికే రెండు పరివారులు ఉన్నాయి చాలండియా ఆ పరివారాలతో కాలక్షేపం చేయండి శివుడు ఈ డజన్ మైండే లేరంటే అబ్బాయి మా దగ్గర కొంతమంది ఒప్పుకోవట్లేదండి అరే రామ్ పరివార హాయ్ కృష్ణ పరివార హయ్ శివపరివారి హై హాయ్ క్యా బీ క్యా బాత్ హై అరే శివ పరివార కావాలంటే మిలియన్ డాలర్స్ అవుతుంది అంతా మిలియన్ డాలర్సే నేను విన్నవాళ్ళే ఆ మాటలో అంటే వీ విల్ కంట్రిబ్యూట్ సో ఎవడో వస్తాడు కంట్రిబ్యూట్ చేసేవాడు సో సో దేవి దేవుల్ నవ్ హ్యావ్ శివ పరివార్ మనస్సుకి పేనుకి పెత్తనం ఇస్తే అలా మనస్సుకి పెత్తనం ఇస్తే చూడని ఎంత పని చేసి పెట్టిందా ఇవన్నీ ఉన్నాయి కానీ నవగ్రహాలు లేవని ఒకడు సరే పోను నవగ్రహాలకు ఏం మహాభాగ్యం ఓ కార్నర్లో ఓ ప్లాట్ఫారం వేసి తొమ్మిది బొమ్మలు పెట్టుకోవచ్చు అయ్యప్ప లేకపోతే అలా కాని ఇంకొకడు సో ఈ విధంగా ద్వైతం అలాతు కాబట్టి మీరు దేవతలకే ద్వైతాన్ని అంత బలంగా అంటగట్టేస్తే ఇంకా మానవుల్లో అందరూ ఒక్కటే అంటే వాడు ఒప్పుకుంటుందా వాడు అంటాడు దేవతలే ఒక్కటి కాదండి మానవులు ఒక్కటే అవుతారని వాడు దానికి అడ్డపడతాడు అవిద్యా పరికల్పిత్య ద్వైతస్య అవసానభూతం అద్వైతం వీళ్ళే ఇంకా ఏం చేశారంటే మేము ద్వైతం వాళ్ళు అద్వైతులం అని రెండు స్కూల్స్ కల్పించారు కల్పిస్తే కొంతమంది అవును మేము అద్వైతులం మీరు ద్వైతులని వాళ్ళు ఒప్పుకున్నారు ఆ మాటకి గౌడపాదాచార్యుడి దగ్గర ఈ మాట అంటే ఆయన ఒప్పుకోలేదు మేము అద్వైత స్కూల్ వాళ్ళం కాదు మేము అద్వైత పరబ్రహ్మస్వరూపమే గారి అద్వైత స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళం కాదు ఆయన అవిరోధం నిబోధత అయితే మా మీ ద్వైతాన్ని మేము ఆశీర్వదిస్తున్నాము ఇట్ లెట్ ఇట్ బీన్ ఇట్స్ ప్లేస్ ఆయన ఆశీర్వదించారు ద్వైతాన్ని సో భక్త్యర్థం కల్పితం ద్వైతం అద్వైతాదపి సుందరం అని కూడా అన్నారు భక్తి చేయడం కోసం నువ్వు ద్వైతాన్ని కల్పించుకున్నట్లయితే అది మా అద్వైతం కంటే అదే చాలా బాగుంది రా అని అన్నారు మా అద్వైతంలో ఏముంది చప్పచప్ప ఆత్మ ఏమీ లేదు మీ ద్వైతంలో అయితే చక్కగా చక్ర పొంగలి అవన్నీ చాలా సమృద్ధిగా ఉంటాయి లెట్ ఇట్ బి సో అది దాన్ని ఆశీర్వదించారు బట్ బీ కాషస్ అబౌట్ రియాలిటీ కాబట్టి అవిద్యా పరికల్పిత్య ద్వైతస్య అవసానభూతం అద్వైతం అవిద్యా పరికల్పితమైన ద్వైతము అవసానము దాన్ని పర్యవసానము when it culminates into the reality that is one you cannot have three realities or four or five realities are not three reality is one it is a law reality is one prime minister lanta mundu untaru president lanta mundu untaru in me ramoso praalo church undi palace kadtam kada palace katti vallu 13 mundu untaru 10 mandi designers untaru lagate mestri 20 mundu untaru అలాగే ఈ జగత్ అనేటువంటి దానికి ఓ ముగ్గురు డిజైనర్స్ని వేసుకుందాం మినిమం కమ్సే కమ్ ఎవరు ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు శివుడు ఇదో పెద్ద చర్చ బ్రహ్మసూత్రాలు అదే మీ ప్రాసాదం దృష్టాంతం ఇక్కడ పెట్టొద్దు మీ ప్రాసాదానికి ఇరవై మందో ముప్పై మందో డిజైనర్స్ ఉంటే ఉండని మా జగత్తుకి మాత్రం కర్త ఒక్కడే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే వాళ్ళ ముగ్గురికి కర్త ఒకడు ఉన్నాడు బ్రహ్మ విష్ణు సో బ్రహ్మ బ్రహ్మేశానాచ్యుతేషాయాని రామాయణంలో వస్తుంది ఆ ముగ్గురికే కరత ఒకటి ఉంటాడు ఒకటి వచ్చి వరకునూ ఆకూడదు అప్పుడు అది ఫైనల్ రియాలిటీ దాని పేరే బ్రహ్మ అదే ప్రతిష్ట దేనికి ఆనందమయస్ ప్రతిష్ట అదేంటున్నారు ఆయన ఏకత్వా రీచింగ్ ది ఫైనల్ పాయింట్ బికాస్ ఇట్ ఈస్ కల్పి కల్మినేటింగ్ ఇన్ ది బ అక్కడ వరకు మీ విచారం చేసుకోవాలి ఏకత్వాసానత్వ ఇప్పుడు కూడా విచారము యొక్క అవసానము ఏకత్వంలో ఆగుతుంది ఇప్పుడు మీరు పెళ్లివారి ఇంటికి వెళ్తారు పెళ్లివారింటికి వెళ్తే ఇక్కడ హూ ఇస్ ఇన్ఛార్జ్ని చూడాలంటే యాభై మంది బయట కూర్చుని ఉంటారు హాల్లో కన్యాదాత గారు ఎవరన్నా అంటే లోపల ఇన్ఛార్జ్ ఎవరంటే లోపల ఉన్నారు లోపల కిచెన్లోకి వెళ్తారు అక్కడ నలుగురు ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు you have to get hold of that in wow. so, యూ హౌ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ ఇంజియా సో ఏకత్వంత అస్తికం అది తద్వితీయం అది అదే బ్రహ్మా అది ఏ ఉన్నది మిగతా సర్వము ఇది కల్పితము అవిద్యా కల్పి అవసరభూత అద్వైతం బ్రహ్మ ప్రతిష్టం కాబట్టి ఈ అన్నమయాది విచారమంతా చేసి చేసి చేసి మనం ఫైనల్గా ఏం తేల్చామంటే సర్వ జగత్తు అన్నమయము ఆ అన్నమయ జగత్తుని ప్రాణమయం సో మీరు ఇండివిజువల్ లెవెల్లోనూ చెప్పొచ్చు జగత్ లెవెల్లో కూడా చెప్పచ్చు ఎలా చెప్పినా కూడా బ్రహ్మ ప్రతిష్ట అది పుచ్చ తదేతస్మిన్నప్యర్థే ఏష శ్లోకోవతి సో తదప్యేష శ్లోకోవతి కాబట్టే ఇంతకుముందు నేను నిన్న చెప్పాను ఈ రాబోయే మంత్రము ఇది ఆనందమయానికి సంబంధించింది కాదు ఇప్పుడు ఇట్ నౌ ఫాల్స్ ఇన్ ప్లేస్ ఇది బ్రహ్మకి సంబంధించిన మంత్రం అంచేతనే ఆనందమయానికి ఇది వర్తించదు మీరు ఆనందమయమే ఫైనల్ అన్నారనుకోండి అప్పుడు బ్రహ్మ అనేది ఇంకేం లేదు బ్రహ్మ ఉంది అది ఆనందమయమే బ్రహ్మ అని మీరు ఫైనల్ చేసి పెట్టి ఆ వృత్తికారుడు చేసినట్టు చేస్తే ఈ మంత్రాన్ని ఆనందమయానికి అప్లై చేయాలి ఆనందమయానికి అప్లై అవదు యూ హవ్ సీన్ ఆల్ దట్ లాజిక్ దర్ ఫార్ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట చూడండి అన్నమయ్యకి రెండు అనువాకాలు ఉన్నాయి ప్రాణమయాకు రెండు అనువాకాలు ఉన్నాయి అంటే అన్నమయ్య రెండో అనువాకము ప్రాణమయం ఆరంభం అయిపోతుంది ప్రాణమయ రెండో అనువాకంలోకి నెక్స్ట్ మయా అనువా ఆరంభం అయిపోతుంది సో ఒక్కొక్క కోశానికి పది వాక్యాలు తక్కువ కాకుండా ఉన్నాయి బట్ ఫైనల్ ట్రూప్ దగ్గరకు వచ్చేప్పటికీ ఒక్క వాక్యం కూడా లేదు ఒక్క పదంతో ఫైనల్ ట్రూప్ వచ్చేసింది బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ దే ఆర్ డిస్క్రిప్షన్స్ ఓన్లీ వన్ వర్డ్ బ్రహ్మ అక్కడ ఆ బ్రహ్మతోటి ప్రారంభించాం బ్రహ్మ దగ్గరకు వచ్చేప్పటికి వ్యూహ్ అవసానం వ్యూహెవ్ రీచ్ కల్మినేషన్ జీతన అబ్ర దీన్ని పుచ్చ బ్రహ్మవాదము అంటే వీళ్ళు ఏం చేశారు ఆనందమయమే అల్టిమేట్ అన్నారు ఆనందమయమే అల్టిమేట్ అంటే బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట్రహ్మని ఏం చేయాలి యూ హ్ టు మేక్ ఇట్ ఎంబ్ ఆఫ్ ఆనందమయ ఇది ఎలా ఉందో చూడండి ఎంత అధ్వానంగా ఉందో చూడండి ఆనందమయానికి బ్రహ్మని లింబు చేయాలి సత్యం జ్ఞానానంద్ఞానమనందం బ్రహ్మ ఈజ్ ఎ లింబ్ ఒక అవయవం దేనికి పుఖ్యం అంటే అవయవమే కదండి దీనికి ఆనందమయానికి వికారానికి మయట్టి వికారం సో అది సరికాదు కాబట్టి బ్రహ్మపు దీని మీద మీకు ఓపికండి ఆనందమయాధికరణం చదివితే ఇంకా విస్తృతమైన వివరణం దాంట్లో ఉంది బ్రహ్మసూత్రాల్లో అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చే భాత్సమేవా అసన్నేవ సహతి సహ అంటే వాడు వాడంటే ఎవడో చూద్దామో వాడు అసన్ అయిపోతాడు అసన్ అంటే లేనివాడు అయిపోతాడు సంస్కృతంలో లేనిది అనే దానికి తుచ్ఛం అనో పదాన్ని వాడతారు తుచ్చమ్మంటే నిందాపదం కాదు తెలుగులో ఈ తుచ్ఛ శబ్దాన్ని నిందార్థంగా వాడతారు ఆ తుచ్చమండే అంటారు అంటే రాంగ్ నోషం వస్తుంది అంచేత నేను వాడడానికి సందేహిస్తున్నా తెలుగు సంస్కారం ఎక్కువగా ఉంది కదా సో కానీ తుచ్చ శాస్త్రంలో నిందార్థంలో వాడరు కుందేటి కొమ్ము తుచ్చము అని వాడతారు కుందేటి కొమ్ముని తిట్టడం పన అది తిట్టడానికి అది అదేమీ లేదు అసలు లేదండి ఏం తిడతారండి సో తుచ్చం అంటే శూన్యము అర్థం సో అసన్నంటే వీడు తుచ్చమైపోతాడు లేనివాడైపోతాడు లేనివాడైపోవడం ఏమిటండి మనిషిని పట్టుకునే వీడు లేనివాడైపోతాడు లేకుండా పోతాడు అంటే లేకుండా పోతాడంటే ఏమైపోతాడు చచ్చిపోతాడు చచ్చిపోతే కూడా జీవుడు ఇంకో దొరికి పోతాడు కదా లేకుండా పోవడం ఏమిటవి అంటే లేకుండా పోయిన వాడితో సమానమైపోతాడు అసత్సమేవభవతి అసత్సమేవ భవతి అలాగే మనకి యూసేజెస్ ఉన్నాయి కదా ఇప్పుడు వీడు దరిద్రుడైపోతాడు అంటే నిజంగా దరిద్రుడైపోతాడని కాదు వాడికి ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక స్థితి తగ్గిపోతుంది అయినా లేకపోతే వీడు కోటీశ్వరుడైపోతాడు అంటే నిజంగా కోటొచ్చేస్తుందని కాదు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అయినా అలాగే ఆ ఏవా అన్నది అలా వాడతా అసన్ ఏవ సభవతి లేకుండా అయిపోతాడు లేనివాడైపోతాడు అంటే లేనివాడు ఎలా అవుతాడు ఉన్నవాడు లేనివాడు ఎలా అవుతాడు అండి అంటే అసత్సమ ఏవతి ఉన్నా లేనివాడే అన్నట్టుగా అయిపోతాడు అది ఎలా అవుతాడు నేను ఉన్నా లేనివాడే అయిపోవడం యథా అపురుషార్థ సంబంధీ ఏవం సహా అపురుషార్థ సంబంధీ అదే ఇప్పుడు ఒక భార్యాభర్త ఉన్నారండి ఇంకా పెళ్ళి కాలేదు ఇంకా ప్రియుడు ప్రియురాలు పెళ్లి కాలేదు ఊరు లేదు పేరు లేదు అనే సామెత అది చెప్తున్నాను నేను ఇంకా వివాహం కాలేదు పెద్దలకి చెప్పి పర్మిషన్ తీసుకోవడం తర్వాయి వివాహం అవుతుంది ఈ పైన తల్లిదండ్రులు పర్మిషన్ ఇచ్చేస్తే ఇప్పుడు ఆషాఢ మాసంలో ఉన్నాము శ్రావణము భాద్రపదము భాద్రపదం కాదు మాఘమాసం వచ్చినప్పటికీ వివాహ ముహూర్తాలు వస్తాయి ఇప్పుడు పెళ్ళి అవుతుంది ఓకే పెళ్ళి అయిన తర్వాత మొదటి సంవత్సరమో రెండో సంవత్సరంలో మనకి కుమారుడు పుడతాడు సో మెనీ ఫ్యాక్టర్స్ ఫాల్ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ప్లేస్ దాని ఓన్లీ కుమారుడు పుడతాడు కదా కుమార్తె పుట్టచ్చు లేకపోతే అసలు సంతానం కలకపోవచ్చు ఏదైనా అవ్వచ్చు అని దట్ అజ్ విషయం కుమారుడు పుడతాడు ఇప్పుడు ఆ కుమారుడు పేరు అని వీడు చర్చిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ కుమారుడికి మనం ఎనిమిదో అయితే ఉపనయనం చేద్దాము తొమ్మిదో అయితే వాడికి ఉపనయనం చేసేస్తాం వాడికి పేరు పెడతారు సోమలింగం వాడి పేరు ఆ సోమలింగం వారు అభావ పురుష ఇరువిధ యోగ వశిష్ఠుల్లో కథలు ఉన్నాయి ఒకటి పేరు అభావ ఈ అభావ అని ఆయన రైలెకే ఎక్కడికో వెళ్తాడు ఇలా ఉంటుంది కథ సో ఎనీవే ఆ సోమలింగం అనే ఆయన ఆయన వేదాధ్యయనం చేస్తాడు వేదాధ్యయనం చేస్తే మహాపుణ్యాన్ని సంపాదిస్తాడు యజ్ఞయోగాదులు కర్తవులు చేసి స్వర్గానికి వెళ్తాడు అని ఈ విధంగా ఆ సోమలింగానికి మీరు పురుషార్థ విచారం చేస్తే అది ఎంత సొగసుగా ఉంటుందో అని అర్థం అంటే పురుషార్థ సంబంధము లేనివారు వేదంలో అసన్నంటే అపురుషార్థ సంబంధి అసన్ అంటే అదే అర్థం ఇప్పుడు మీరు ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళారనుకోండి ట్రావెల్ ఏజెన్సీకి లోపలికి వెళ్ళాయా మీ పని ఏమిటండి అని అడిగితే పని ఏమిటి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేద్దామనుకుంటున్నారా అబ్బే లేదండి నేనే ప్రయాణము చేయాలనుకోవటం లేదు అప్పుడు వాడు మీతో మాట్లాడుతాడా వాడు ఇంకా మీ గేస్ట్ చూడ్డా అటు ఏటో చూసుకుంటూ ఉంటాడు ఐదు నిమిషాల తర్వాత ఇంకా ఈయన ఇక్కడ ఉన్నాడు ఏమిటండీ అసలు యు ఆర్ అసమ్ దే కాదండి నేను ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నానంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ సో ఆ విధంగా వేదం దగ్గరకు వచ్చి మాకు ధర్మం వద్దండి ధర్మార్థ కామాలు త్రివర్గం మాకు అక్కర్లేదు మోక్షం కూడా మాకు అక్కర్లేదు అంటే వేదంతో వేదం దృష్టిలో మీరు అసన్నే యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ అసమ్ ఎందుకంటే వేదం పురుషార్థాన్ని బోధించటం కోసం వచ్చింది సో వీడు అపురుషార్థ సంబంధి పురుషార్థ సంబంధం లేనివాడు అయిపోతాడు వీడు నాస్తికుడు అండి నాస్తికుడి దృష్టి వేదం దృష్టిలో నాస్తికుడు ఏమవుతాడు అసం ఎందుకని అపురుషార్థ సంబంధి పురుషార్థ సంబంధం లేనివాడు అదే అసన్న అపురుషార్థ సంబంధీ సో ఈ సోమలింగం అసన్ అసన్ సోమలింగ అపురుషార్థ సంబంధి తథైవ అయం నాస్తికో అపురుషార్థ సంబంధి అత అసన్ నిక్ష్యతే అర్థమైందండి ఈ సోమలింగం ఉన్నాడే వీడు అసన్ అంచేతనే వీడికి పురుషార్థ సంబంధం ఏం లేదు సన్నైతే పురుషార్థ సంబంధం అసన్కి పురుషార్థ సంబంధం ఉంటుంది అలాగే వీడు నాస్తికుడు వీడు ఉన్నాడు పెద్ద శరీర పుష్టి అంతా బాగానే ఉంది మనిషి ఉన్నాడు డెబ్భై కేజీలు కానీ పురుషార్థ సంబంధమేండి అది పురుషార్థ సంబంధం లేదనుకోండి ఏమి ఏమిటి ఉపయోగం అసన్ నదీ స్నానానికి మీరు వెళ్ళారనుకోండి అక్కడ పురోహితుడు ఉంటాడు ఆమె పితృతర్పణాలు చేస్తారా అని అడుగుతారు అదేమిటి అని అడుగుతారు పితృతర్పణాలా అదేవిటిది వడు మీన్ బై దాట్ అని అంటాడు అంటే ఓకే వెళ్ళిరండి మీరు స్నానం చేయండి ఆయన ఇంకోతోటికి వెళ్ళిపోతాడు ఎందుకంటే వీడు అసన్ను వీడు వీడికి పురుషార్థంతో లేదు వీడికి సో ఆ విధంగా అసన్నే వసభవతి వాడు అసన్ సముడు అయిపోతాడు ఎవడువాడు ఇంతకీ కోసౌ ఇంతకీ వాడెవడో చెప్పలేదు కథంతా చెప్పాడు కానీ వాడెవడో చెప్పలేదు వాడి గురించి బోల్డ్ కథలు వేసాము అప్పుడే ఎవడువాడంటే అసద్బ్రహ్మేతి వేద చేత అదే అంటారు యహ అసత్ అవిద్యమానం బ్రహ్మ ఇది వేద విజానాతి చే పదానికి పదం అర్థం ఇచ్చేసరి ఆయన అసత్ అంటే అవిద్యమానం చేత్ అంటే ఎది సో వేద అంటే విజానాథి ఈ విధంగా భావిస్తాడు విజానంటే తెలుసుకుంటాడని కాదు భావిస్తాడు ఎలా భావిస్తాడు బ్రహ్మ లేదు అని భావిస్తాడు దీని మీద కావాల్సిన విచారం ఉంది ఇప్పుడు ఇక్కడ సో బ్రహ్మ లేదు అని భావిస్తాడు ఇలా భావించి వాళ్ళు ఉన్నారు నేను చెప్పాను కదా ఇప్పుడు బెజవాళ్ళలో ఓ సంఘం ఒకటి ఆ సంఘంలో వాళ్ళు రాసుకున్నారు కూడా ఏమని జగత్సత్యం బ్రహ్మమిథ్య శంకర్లు ఏమున్నారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపరహ అని వేదాంతడిండి మహాని అనే పుస్తకం వీళ్ళు ఏమన్నా రాశారంటే జగత్సత్యం బ్రహ్మమిథ్య అంద సో బ్రహ్మ లేదు ఉన్నదల్లా నేను నువ్వే బ్రహ్మ ఏం లేదు అంద బ్రహ్మ అంటే రాశారు పోందండి వాళ్ళు ఏదో రాశారు సో ఈ విధంగా బ్రహ్మ అనేది ఏమీ లేదు దీనికోసం వాడు నాస్తి కూడా ఏ ఒక్కర్లేదు కూడా ఆ బ్రహ్మాలేదీ ఏం లేదండి మనకి ఇంద్రుడు అగ్ని వరుణుడు ఈ దేవతలు ఈ పుణ్యము ఈ స్వర్గమే కానీ ఈ బ్రహ్మ అవన్నీ మీరు పక్కన పెట్టండి అంటారు ఎందుకంటే ఈ బ్రహ్మని మీరు పట్టుకొచ్చారంటే ఈ ఉన్న కర్మరంతా ఎగిరిపోతుందేమో వాళ్ళ భయం సో కర్మాగ్రహంలో ఉంటారు మేము ఉపదేశ సహస్రం చదువుతున్నాం దాంట్లో ఇలాంటి శ్లోకం అవుతుంది ఈ కర్మ ఎక్కడ జారిపోతుందో అని వాడు ఆత్మాగ్రహ వాడు ఆత్మతోనికిపోవడం ఆత్మ అని మీరు అంటే కర్మవాదులకి ఒళ్ళు చిటమట్లాడుతుంది వాడు ఏమిటండో ఈయన ఆత్మాత్మ అంటున్నాడు ఇప్పుడు ఈ కర్మంతా అనవసరం ఆత్మకర్త కాదంటే ఆత్మ అన్నాడంటే ఆత్మాకర్త అంటాడు వీడి భాష వాళ్ళకి తెలుసు పక్కన పెట్టండి అంట అంత చికాకు వాళ్ళు అంచేతనే శ్రీకృష్ణుడు కూడా ఏమన్నాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత్మాకర్త అనద్దు అని చెప్పాడు ఆయన ఆత్మాకర్త అని పాఠం చెప్పి నువ్వు వీళ్ళు ఉన్నారు వీళ్ళ దగ్గర వాటలు చెప్పకు అని చెప్పాడు ఆయన సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఆ బ్రహ్మ అనే పదం అంటే ఎంత వ్యతిరేకం ఇంకైతేనే వాళ్ళు దాని జోలుకి వెళ్ళరు బ్రహ్మ ఏముందండి ఏదైనా కర్మ ఏదైనా ఉంటే ఆ కర్మలో ఉపయోగం ఉంది కానీ ఈ బ్రహ్మేమిటి బ్రహ్మ నిర్గుణం అంటారు మీరు నిరాకారం అంటారు ఏముంది దాంట్లో అలా కాకుండా ఏదైనా కర్మ ఉందంటే ఏదైనా కళ్యాణం అనొచ్చు తర్వాత పుస్తకలు తాటి చేయించవచ్చు దానికి కావాల్సిన బంగారం ఒకళ్ళు ఇస్తారు ఇస్తారు బోర్డు అంత బ్రహ్మలో ఏముంది ముందనంత పింకేది బ్రహ్మలో కనుక ఈ బ్రహ్మ వేస్ట్ది అని లోకల్లో ఇదో వ్రతం ఉండదు సో ఎనీవే కాబట్టి వాడు లాస్ట్ గుడ్డే ఒక్కర్లేదు వైదికులు కూడా ఈ బ్రహ్మాలేదే లేదు ఊరుకు పక్కన పెట్టండి అంట సో అవిద్యమానం బ్రహ్మ అసద్ బ్రహ్మ అని వాడికి ఆగ్రహం ఎవడైతే బ్రహ్మ అసత్ అన్నాడో వాడు అసన్యవ సభవతి వాడే స్వయంగా లేనివాడైపోతాడు तद्पर्येण यकस्पद्रवृत्तिबीज्रत्यस्तमित अस्त ब्रह्मा वेद चेत इन मिमलने మీరు ఇన్ని ఆలోచనలు చేయకండి ఊరికే కామనలు అవి పెట్టుకోకండి భవిష్యత్తు గురించి మీరు ఆలోచించకండి మీరు ఇవన్నీ ఆలోచించకండి గతాన్ని గురించి ఆలోచించకండి నేను కర్తను అనే పిచ్చి అహంకారం పెట్టుకోకండి భోక్తృత్వం మంచిది కాదు శోభనివ్వదు ఎవరికి కూడా భోక్తృత్వం శోభనివ్వదు చిన్నపిల్లలు భోక్తలు ఏదో చాకలెట్ కావాలి ఆట వస్తువు కావాలి అని చిన్నపిల్లలు వాళ్ళు భోక్తృత్వం వాటిలో వాళ్ళలో ఉంటుంది మనం పెద్దవాళ్ళం అయిపోయాం ఇంక ఇప్పుడు కూడా నేను భోగతను భోగతులంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ చికాకు పుడుతుంది సో ఈ భోక్తృత్వాన్ని పక్కన పెట్టండి ఏమన్నా అన్నీ పక్కన పెట్టేస్తే ఇంకేముందండి అని ది సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉందా లేదా ఐ ఆమ్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉందా లేదా అంటే ఒకడు అన్నాడు ఏమో నాకు ఏమో లేదన్నట్టే అన్నాడు చిరంజీవి వెళ్ళదా వాణ్నింగ్ వేరే డిస్టర్బ్ చేయాలి ఎందుకంటే హీ కెనాట్ అప్రిషియేట్ అసన్నేవసభవతి వాడికి ఎప్పుడో ఈశ్వరుడు అనుగ్రహం వల్ల వాడు తెలుసుకుంటాడు సో ఒక సాధకుడు అన్నాడు ఎస్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఇట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ బీ బీయింగ్ దిస్ బీయింగ్ కాదు సెన్స్ ఆఫ్ బీయింగ్ దట్స్ ఆల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ మళ్ళీ బీయింగ్ దిస్ బీయింగ్ దట్ అనేది అనవసరం సెన్స్ ఆఫ్ బీయింగ్ అంటే ఏమంటే బీయింగ్ దిస్ అండ్ బీయింగ్ దట్ అనేవి ఆ బీయింగ్ దట్ ద ప్యూర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ నుంచే వస్తాయి ముందు వీడు అసలు అయాం అహమస్మి అహమస్మి సో మై మై అసెన్షియల్ నేచర్ ఈజ్ అయాం అహమస్మి ఉనికి నేను ఉన్నాను ఆ ఉనికి నా యొక్క యథార్థ స్వరూపము అది నిర్ధారణ అయిన తర్వాత ఇంకేవో వచ్చి జాయిన్ అవుతాయి దానికి నేను తండ్రినై ఉన్నాను నేను తల్లినై ఉన్నాను నేను పురుషుడనై ఉన్నాను అని ఏదో పురుషుడనే ఏదో రోల్సు ఇవేవి కామనలు బోల్డ్ సంసారం వచ్చి జత పడుతుంది దానికి జత కూడుతుంది అన్ని వికల్పాలు వస్తాయి బట్ ముందు వీడు అయాం అవ్వాలి దాని సో ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈజ్ ది మోస్ట్ ఫండమెంటల్ రియాలిటీ ఆఫ్ ది పర్సన్ ఆ తర్వాతనే అన్ని వికల్పాలు సో ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ దట్ ఈజ్ ది బ్రహ్మ అదే సర్వ వికల్పాస్పదం సర్వప్రవృత్తి బీజం ఇప్పుడు చూడండి మీరు కర్మ నామరూపాలు ఉన్నాయి నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి సెన్స్ ఆఫ్ బీయింగ్ నుంచే వచ్చేది నామరూపము కర్మచ అని ఈ జగత్తు కేవలము మూడే అంశాలు ఉన్నాయి మూడే అంటే మూడే ఏమిటివి నామరూపము కర్మ సో కర్మ అంటే మోషం చలనము ఈ కర్మ ఉండాలి అంటే పదార్థాలు స్పేస్ అండ్ టైం ఉండాలి సో పరిచ్ఛిన్న పదార్థాలు స్పేస్ అండ్ టైంకి వాటికే నామరూపాలని పేరు కాబట్టి నామరూపాత్మకమైన వికల్పము అంటే భేదజాతము ప్లూరాలిటీ ఎప్పుడు వచ్చేసిందో ఈ ప్లూరల్గా ఉన్న పదార్థాలు అలా ఫిక్స్ అయిపోయి ఉండవు అవి ఇటు అటు కదులుతూ ఉంటాయి అదే కర్మ వీడు ఇక్కడ ఉన్నాడు స్వర్గంలో లేడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు స్వర్గానికి వెళ్ళిపోవాలి దేహత్యాగం అయిన తర్వాత కర్మ చేస్తాయి సో ఈ విధంగా నామ రూపము కర్మ సో ఈ మూడు సిద్ధించాలి అంటే అసలు ద ద బేసిక్ బీయింగ్ ఉంటేనే ఇవన్నీ సిద్ధిస్తాయి బీయింగే లేకపోతే ఇవేం సిద్ధిస్తాయి కాబట్టి సర్వప్రవృత్తి బీజం ఆ చైతన్యం అనేది ఉంటే ఆ చైతన్యం నందు అయాం ప్రకటమవుతుంది అయాం ప్రకటమైతే అయాం ఎంజాయర్ వస్తుంది దానికి జత కూడుతుంది వాసనని బట్టి ఎంజాయర్ వస్తుంది గోడ ఉంటే పెయింటింగ్ వేయొచ్చు గోడ లేకపోతే పెయింటింగే వేస్తారండి ఆకాశంలో వేయలేరు కదా పెయింటింగ్ కాబట్టి సో ఆ విధంగా అయాం ఎంజాయర్ అయితే అయామ్ డూయర్ వస్తాడు ఆ తర్వాత దూయర్ వస్తే యాక్షన్స్ వస్తాయి ఇంత మొత్తం ప్రవృత్తి బీజం ఈ జగత్తులో ఉండే సర్వ వ్యవహారాలకి జగత్తు దృష్ట్యా లేదా నా దృష్ట్యా చూస్తే నా జీవితంలో ఉండే సర్వ వ్యవహారాలకి బీజం ఏమిటి దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఐమ్ దట్ ఈస్ ది ఫండమెంటల్ సో దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ సర్వ విశేష ప్రత్యస్తమితమపి దానియందు ఏ స్పెసిఫిక్స్ ఉండవు ఏ విశేషాలు ఉండవు ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఎలా ఉందో చెప్పండి మీరు ఏం చెప్తారు దానికి ఎలా ఉందో చెప్పేది కాదు అది అంతే ఉందంతే దాని ఎందు ఏ విశేషాలు ఉండవు వాస్తవం ఉండవు విశేషాలు ఏవైనా ఒకవేళ వస్తే అవి దాని మీద అధ్యారోపణ చేసినవే కానీ వాస్తవం బంగారము యొక్క రూపం ఏమిటో చెప్పండి నాకు వాటర్ ఏ షేప్లో ఉంటుందో చెప్పండి ఏ కంటైనర్లోకి వస్తే ఆ షేప్లో ఉంటుంది అని మీరు చెప్పాలి కానీ నాకు కంటైనర్ మాట మీరు మాట్లాడకుండగా వాటర్ ఏ షేప్లో ఉంటుందో చెప్పండి ఏ షేప్ ఉండదు దానికి అయితే వాటరే లేదు ఎందుకంటే వీడికి షేప్ ఉంటేనే ఉందంటాడు మీరు షేపే లేదు కనుక వాటరే లేదు షేప్ లేదు కనుక గోల్డ్ లేదు షేప్ లేదు కనుక మృతిక లేదు ఏం బుద్ధిమంతులయ్యా సో లోక దృష్టి అంతా తప్పది దాన్ని రివర్స్ చేస్తే శాస్త్రదృష్టి వస్తుంది ఏమిటి శాస్త్రదృష్టి అన్ని విశేషములు అంటే అన్ని స్పెసిఫిక్స్ నామ రూప కర్మ స్పేస్ టైం అరేంజ్మెంట్ అన్నీ నువ్వు త్రోసిపుచ్చేస్తే ఏది మిగులుతుందో అదే బ్రహ్మ తద్విపర్యైన వీడు అసన్నడే